ఇది చిన్న పిల్లల మీద ప్రయోగించకూడదు నేను ఎదిగిన పిల్లలు పాటికేళ్ల కొడుకుని చెప్పాగానే ఐదేళ్ల పిల్లల మీద ఉండాలి ఐదేళ్ల పిల్లలని ఒకటి ఆ విషయం నేను దాన్ని పెట్టుకోండి నేనేమే ఇది గృహ క్షేత్రం గురించి విషయంలోనూ తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఈ విధంగా ఉన్నట్లయితే చాలా బాగుంది అమ్మగారితో నాకు తెలుసు నేను చెప్పినట్లు అర్థం చేసుకో నువ్వు ఆలోచించు నువ్వు చెప్పింది నేను తెలిసి చేయటా ఇంత దాంట్లో సందేహం కానీ ఈ విషయంలో ఇలా చేయడం అంటే ఇలా చేసినట్లయితే అందరికీ లేరు గలదు నువ్వు దయచేసి అర్థం చేసుకుని నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ముందుకు ఆ పని చేయలేకపోతావు కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదించి అయినా వెళ్ళి చేసుకో అవ్వే నేను వెళ్లి కానీ ఈ విధంగా చేయాల్సి నువ్వు అన్న కూడా చేసినట్లయితే ఇబ్బంది వస్తుంది నువ్వు తెలుసుకోమ్మా అని చెప్పాడనుకోండి అది తపస్సు అవుతుంది కాబట్టి తపస్సుని జీవితంలో ఆచరించుకోవచ్చు అన్ని సందర్భాల్లో తపస్సు కుదరడం లేదంటే నేను ఒప్పుకుంటాను ఒప్పుకుంటా బట్ బి కాన్షియస్ ఇప్పుడు మీరు మాట్లాడింది తపస్సు కాలేదు అని మీరు కాన్షియస్ లో ఉన్నాను ఓకే నేను మాట్లాడాను మీద తప్పనిసరి మాట్లాడాను కానీ అది మాత్రం తపస్సు అయితే కాలేదు నెక్స్ట్ టైం మాత్రమైన తప్పనిసరిగా తప్ప వాంగ్మయం చాలా గొప్ప తప్పొచ్చు దీనికోసం మీరు తీర్థయాత్ర వెళ్ళి అక్కడ ఆ విషయానికి దెబ్బదనుకున్నాయి మీ వాంగ్మయంలో కొస్ అయింది దానిలో పట్టి చాలా జాగ్రత్తగా వాగ్ వాగ్విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఈ టెలిఫోన్ కంపెనీలు వచ్చి మీరు మాట్లాడి మీరు మాట్లాడడం కోసమే కుట్టారు మీరు మనిషిగా పుట్టింది దేనికి మాట్లాడడం కోసం మీరు మాట్లాడి ఎంత మాట్లాడినా మీరు స్త్రీగానే మాట్లాడచ్చు కానీ రాత్రి ఎన్నిదైతే కూడా తర్వాత మాట్లాడితే స్త్రీ అర్ధరాత్రి మాట్లాడితే స్త్రీ అలా మీరు మాట్లాడుతూనే ఉండాలి అదే జీవిత పరమార్థం అని వాళ్ళు ప్రచారం చేశారు మనం ఆ ప్రచారాన్ని స్వీకరించి ఒక కర్ణ పిశాచారని సంపాదించి దాన్ని చెవిలో పెట్టుకుని అలా మాట్లాడుతూనే వీడు ప్రాణాలను విదిరిపెట్టే స్థాయికి చేరుకున్నారు వ్యవహారం అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణం వదిలేస్తాడు ఆ లెవెల్కి వచ్చేసాడు అడిక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితిని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది దానికి మొట్టమొదటి ఉపాయాలు ఏమిటంటే మీరు వాంగ్ యొక్క పుస్తని చేదొచ్చుకున్నట్లయితే మీరు సెల్ ఫోన్ పక్కన పాడతారు బి సాటిస్ఫైడ్ విత్ ల్యాండ్ లైఫ్ నా అనుభవం ఏం చెప్తున్నా ల్యాండ్లైన్ మీద ఆధారపడి సెల్ ఫోన్ లేకుండా ఉన్నంత మాత్రాను నేను నష్టపోయేది కానీ నేను మిస్ అయ్యేది కానీ నేనే ఉండదు అది నా అనుభవం రోజు మెయిల్ వస్తూ ఉంటుంది రోజు ఒక ఆ పూర్వం నాలుగు ఐదు ఉత్తరాలు వచ్చింది అది చదవడం అది రిప్లై ఇవ్వడం ఇది ఒక రోజు ఉంది విసిగెత్తి ఒక నెల రోజులు నేను మెయిల్ మోస్తాను అని ప్రతిజ్ఞ చేస్తూ కూర్చున్నాను ఓ బాక్స్ పెట్టాడు అతను దాంతో బాగా నెల అయిన తర్వాత చూస్తే వాళ్ళు ఇంకో బాక్స్ కూడా పెట్టాడు పక్కన ఇది నిండిపోయింది రెండు బాక్సులు నిండి ఉంది ఓ రోజు సెలవు పెట్టి వాటి అన్నిటినీ స్టడీ చేసి చూస్తే అతను ఫైనల్ కన్క్సన్ ఏంటంటే నేను మిస్ట్ అయ్యింది ఏది లేదు అని కన్సీ అదే అతను అనుభవం నెల రోజులు మీరు నేను చూడకపోతే యూ హెవ్ మిస్డ్ నాట్ ఇంగ్ పార్టీ నేను అమెరికా పోయినప్పుడు ఇండియన్ పాలిటిక్స్ నేను ఫాలో కానీ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఫాలో ఉంటాను కొద్దిగా ఫాలో అవుతానంటే పనిచేస్తుంది ఫాలో అవు కాను ఇంటే ఒక అంటే అలా వెళ్తుంటే ఇరవై వేల ఇరవై ఎలక్షన్ లో ఉపరాష్ట్రపతిని ఎదురు కదా ఒక మంత్రి అది ఒక రిజిస్టర్డ్ ఐదు అలాగే అమెరికా వెళ్ళడానికి అది కూడా ఉండదు ఇంటి గు కొద్దిగా ఉంటుంది మళ్ళీ అమెరికా నుంచి రాగానే మళ్ళీ ఈ న్యూస్ బోన ప్రారంభమవుతుంది అప్పుడు నాకు అనిపిస్తుంది ఐ డినా ఎనీథింగ్ సెల్ ఫోన్ మీరు ఒక నెల రోజులు ఒక వారం రోజులు వార్త మానేసి చూడండి ప్రపంచం ప్రాచంద్రులు అయిపోదు మీ జీవితాలని తలాపతలము అయిపోవు అందా సాకుగా సాగుతూ ఉంటుంది కాబట్టి మొత్తమొదట అర్జెంట్ గా సెల్ఫోన్ డిస్కంటిన్యూ చేసేయటం దాన్ని డిస్ఫంక్షన్ చేసేటం ఆ తరువాతనే మీకు ఈ సత్య వాంగ్వయం తప హామీ అవనా కుదిరే అవకాశం రాలేదు అయితే ఇప్పుడు నేను చెప్పిన మాట మళ్ళీ సత్యం చెప్పాలి కదా దాంట్లో మళ్ళీ నేను చెప్పేటువంటిది తపస్సు భిన్నంగా ఉండకపోవడం కొంతమంది ప్రొఫెషనల్ పీపుల్ కి చెప్పినటువంటి అడ్వైస్ పట్టించకపోవచ్చును కాబట్టి మీ పరిస్థితికి తగ్గట్టుగా నా సలహాను మీరు ఆలోచించండి కాబట్టి నాలుగు కూడా ఒకే ఒకే వాక్యము నందు ఆ వాక్యము తపస్సు అనగొడు పరప్రత్యాయనాథం ప్రయుక్త వాక్య సత్యప్రియహితాం వేదకరత్వా అన్యతమైన ఈ వాక్యాన్ని మన ప్రవక్తలు ఉపన్యాసకులు బోధంతులు అందరూ కూడా కంటస్థం చేసుకుని ఆచరణలో పెట్టినట్లయితే వాళ్ళు సమాజానికి గొప్ప ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు మీరు కొరై ఏదైనా చెప్పినప్పుడు అలా ప్రత్యాయ మీరు ఏదైనా మాట్లాడారనుకోండి ఇతరులతో వాళ్ళకేదైనా ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మాట్లాడతారు కదా ఒక విషయాన్ని పిలుపులు చేయడం కోసం మాట్లాడతారు కానీ ఇచ్చిన మాట్లాడరు కదా కాబట్టి మీరు ఎప్పుడు మాట్లాడదు గోడకి వెళ్ళి మాట్లాడరు కదా మనిషితోనే మాట్లాడతారు ఆ మనిషి మీ దేశం చూసి మీతో వెంటనే ఎక్కువ చూసుకున్నాడని చెప్పి నేను చెప్పి మాత్రమే అతను శ్రద్ధరాలు ఉంటున్నప్పుడే మాకు కాబట్టి ఎప్పుడు వాక్యాన్ని ప్రయోగించిన దాని ప్రయోజనం ఏంటి ఇతరులకు తెలుపుడు చేయుత అర్థం ప్రయుక్తస్య వాక్యస్య ఇతరులకు తెలుపుడు కోసం మీరు వాక్యాన్ని ప్రయోగిస్తారు ప్రయోగించిన వాక్యం ఆ రకంగా రోజంతా ఏవో ఉంటారు కదా వాక్యము అంటే మీరు కలిసి పలుకు అని అర్థం ఇంకా కనీసం కర్త కర్మా స్త్రీయంతో మీరు తెలుగు గ్రామ దాటి పెట్టద్దు అంటే మీరు కలిసి పలుకు ఇతరులకు ఒక సందేశము ఇచ్చుట కొడుకు లేక ఒక విషయాన్ని తెలుపులు చేయట కొడుకు మీరు ఆ వాక్యంలో ఈ నాలుగు లక్షణాలు ఉండాలి సత్యం బలం మొదలు పెట్టండి అది సత్యం అది ఇతరులు విని సంతోషించేట్లా ఉండాలి అది వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ని చేసేదిగా ఉండాలి చెప్తున్నప్పుడు వాళ్ళ మనస్సుకి అలగటి కలిగించరాదు అటువంటి లక్షణం కూడా దాని వెళ్ళి ఉండాలి ఈ నాలుగు లక్షణాలు దాంట్లో పట్టాలి ఒకచో నాలుగు నాలుగు రోజులు మూడే ఒకటి నిశ్చయి అనుకుంటాం అన్యతమైన హీనత నాలుగు ఇంట్లో ఏదో ఒకటి నిశ్చయి మిగతా మూడు ఉన్నాయి లేదా వాహ్యానం హీనత లేదా క్రివాహమ మూడు లేదు అంటే ఎన్ని చేస్తు ఇప్పుడు ఎలాగంటే అది సత్యప్రియ హితము కానీ అనుద్వేగకరము అనేది ప్రదత్తం లేదు ఉద్వేగాన్ని కల్పిస్తోంది అది క్రియహిత అనుద్వేగకరమే కానీ సత్యం కాదు అది సత్యహిత అనుద్వేగకరమే కానీ క్రియం కాదు అది సత్యప్రియ అనుద్వేగకరమే కానీ హితం కాదు అలా ఒకటి మిస్ అవుతుంది లేదా రెండు మిస్ అవుతున్నాం అంటే అది సత్య ప్రియములు ఉన్నాయి కానీ హిత అనుద్వేగకరములు కాని రెండు లేదు సత్య అనుద్వేగకరములు అయినదే తప్ప క్రియ హితములు కాలేదు ప్రియ హితమైనదే తప్ప సత్య అనుద్వేకరము కాలేదు అలాగే రెండు మిస్ అవుతాయి మూడు మిస్ట్ అవుతాయి అది సత్యమే తప్ప మిగతా మూడు లేవు లేదా ప్రియమే కానీ మిగతా మూడు లేదు హితమే కానీ మిగతా మూడు లేదు అలా మూడు మిస్ అవుతాయి ఈ విధంగా ఒకటి రెండు మిస్ అయినా మూడు మిస్ అయినా కూడా అది తపస్సు ఆ వాదు నాలుగు ఇంటేనే తపస్సు అవుతుంది ఓకే యథ ఆయన చెప్పిన సంగ్రహ వాక్యానికి ఆయనే వివరణ ఇస్తున్నారు అలాగంటే సత్యవాక్యూడు పలికిన వాక్యం సత్యవాక్యం సత్యముంది కానీ ఇతరేషామన్యతమైన వాద్యాం త్రినిర్వాహీనతాయా అది సత్యము ఇంత మూడు ఉన్నాయి ఆ మూడింట్లో ఒకటి లేదు లేదా రెండు లేదు లేదా మూడు లేదు మూడు ఏమున్నాయి క్రియహిత అనుద్వేకరములు అని మూడు ఉన్నాయి అంటే లేదు లేకపోతే రెండు లేదు లేకపోతే మూడు లేదు అప్పుడు ఆ వాక్యం ఏమవుతున్నది నా వానమయ్య తపస్సు మన అది వానమయ్య తపస్సు అవ్వదు కేవలం సత్యం కానీ మళ్ళీ చెప్పేస్తానం అంటే అది వానమయ్య తపస్సు అయిపోవద్దు మీరు బలబుద్ధి చెప్పకూడదు బలబుద్ధి చెప్పాలంటే అది కూడా మనస్సు కష్టపడుతుంది సత్యమైన వరుసంగా చెప్పకూడదు కాబట్టి అలాగే ఇంకోహు ఇంకోహో దృష్టానం త్రియవాక్య సూ ఇతరేషామన్యత వాహీనస్వం అలాగే ప్రియమైన వాక్యం మరి వినడానికి ఇంపుగా ఉండే చెవులను ఇంపైన వాక్యం మీరు చెప్పారు ఇంకా మూడు లక్షణాలు ఉన్నాయి దాంట్లో ఒకటి నిశ్చితులు లేదా రెండు లేదా మూడు అప్పుడు వాక్యం క్రియమే అది వాన యొక్క పశుకాదాలడు తిత వాక్యతదేశాన్యతమైన వాక్యాన్ని త్రిధివా విముక్త లేదా మీకు హితమైన వాక్యాన్ని మొదలు పెట్టారు స్థితమైన వాక్యం ఇతరులకు మంచి చేసే వాక్యం ఇప్పుడు యోగాభ్యాసం చేయగా నేను ఆరోగ్యంగా ఉంటారు యోగా చేయి ఎందుకు యోగా అని చెప్పారు అది వాళ్ళకు సమయం త్వర పక్కన పెంచావు యోగా చేసినట్లయితే పొక్క తగ్గుతుంది అని చెప్పాడు అనుకోండి క్రియము కాలేదు వాక్యం హితమైనది కానీ క్రియము కాలేదు ఎన్నులు పొక్క పెంచుతారు మీరు పొక్క పెంచారు అంటే ఇష్టపడదు మనస్సుకి కష్టం తగ్గుతాడు కాబట్టి దాన్ని గురించి జాగ్రత్తగా చెప్పాలి నేర్చండి చూసుకోవాలి పరిశీలిస్తున్నట్లయితే అది అనుశి జాగ్రత్తగా చూసుకోవచ్చు మనం మీరు గమనించండి అని చెప్పినట్లయితే అది హితవాక్యము సత్యవాక్యము క్రియముగా అందరికల్గా చెప్పినట్లయింది తపస్సు అవుతున్నారు డాక్టర్లు ఇలాంటి పనులు చూస్తూ ఉంటారు వాళ్ళు పాపం కఠినమైన సమాచారాన్ని ఇబ్బందికరమైన సమాచారాన్ని ఇచ్చేప్పుడు బ్యాడ్ న్యూస్ టేక్ నైస్ పాజిబుల్ నైసెస్ట్ పాజిబుల్ అది తపస్సు చూసే ఎక్కువ కాలం లోపల కాకపోవచ్చు అని అన్నాడు సత్యమైన ఇలా ఉన్నాయి నపస్వాళ్ళు అది చాలా సాక్షస్సుగా మనం ఉన్నాము గురించి అలా అనిపిస్తుంది డిస్కస్ చేసే మీరు అభ్యాసం చేసినట్లయితే అది అనుభవానికి వచ్చి అభ్యాసంలో మొదటి స్టెప్ ఏంటంటే తక్కువ మాటలు అంటే స్టెప్ నేను తక్కువ మాట్లాడుతూ ఉంటే ఆ తక్కువ మాటలు ఎందు ఈ గుణములన్నీ ఒకేసారి సంక్రమించే అవకాశం బాగా పెరిగిపోతుంది మీరు ఎక్కువ మాట్లాడుతుంటే వడవడవడ మాట్లాడిన మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టు కాకుండా రోజులంతా మాట్లాడుతూ ఉంటే మీకు మానం అయ్యేటనేది మీ జరి జాతుంది దానే రాదు తక్కువ మాట్లాడడం అభ్యాసం చేసుకోవాలి అప్పుడు ఈ సమీక్షన్స్ అన్ని మీకు అలవాటు అయిపోతుంది తక్కువ మాట్లాడుతున్నార మాట్లాడి తక్కువ ఏదో మనం పరుషంగా మాట్లాడంతో మంచిగానే మాట్లాడదాము అని ఏంటి ఆ తక్కువ మాట్లాడింది సత్యమే మాట్లాడదాము చాలా సేవ స్త్రీ హితములను కూడా కొంచెం సాక్షాత్గా జోరు చేస్తే మీరు మాట్లాడి తగ్గ మాట తపస్సు అయిపోతుంది కాబట్టి తపస్సు ఇప్పుడు ఎదురు వాళ్ళ జీవితంలో చక్కటి పరివర్తన తీసుకొచ్చేటువంటిది అది తపస్సు ఆ విధంగా పలుకుతా తపస్సు ఎదుటి వాళ్ళకి తత్కాలం నుండి వాళ్ళకేదో సంతోషం మీకు తాయక్త కడతాం అని వాళ్ళ జానికి ఒక తాయక్త ఇంటి పైన అంతా మొక్కుకున్నది అలా బంగారం అయిపో అని వాళ్ళు ఏదైనా వంద రూపాయలు చేసింది అది తపస్సులు అవుతున్నది అది మోసం అవుతుంది ఇలాంటిది మీకు తెలుసున్నది సత్యమైన అనే చెప్పాలి అయితే వాళ్ళకి అందరూ వాళ్ళు పడతారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సమాజాన్ని అంతకీ చెప్పడం అనే ఈ స్థితి మనమే లేదు సమాజాన్ని నేను నేను సృష్టించలేదు ఈశ్వరుడు సృష్టించేది ఆయన చూసుకుంటాడు ఆయన సృష్టించిన సమాజం బాగోగుల్ని ఈశ్వరుడే చూసుకుంటాడు మీరు నడే కూడ మనం కేవలము వానుమయ ఆచరిస్తే సరిపడుతుంది అది ఆ తపుస్ వానుమయ తపస్సు అది సరిపడింది కదండి హౌస్ ఓకే ఇంకా ఇంకొకటి కూడా ఉండదు ఇంకా పేచీ లేదు దాన్ని కూడా వాన వేద పుస్తకమే అంటారు అదేవిటి స్వాధ్యాయాభ్యసీ కూడా వాన యొక్క దాని తింటే మిగతా సంబంధం సెకండ్ కైండ్ ఆఫ్ వాన యొక్క పుస్తకం అదేవింటే ఒక ఒక్కటి మంత్రానికి ప్రియంకండి చెప్పబోతున్నాం మనం అది వాన వేద పుస్తకం స్వాధ్యాయంగా మూడు సార్లు త్రి అనే మంత్రాన్ని చెప్తాం దాన్ని స్వాధ్యాయం స్వాధ్యాయము అనే మాటలో ఈ ఆ అధ్యాయ అలాగే ఒకరు స్వ అధ్యాయ తన తన తను చెప్పవలసింది తాను చెప్పుతాను ఇప్పుడు గాయత్రీ జపం బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి జపం చేయడం స్వాధ్యాయము ఇది తపస్సు అది సత్యం ప్రియహితం ఆరోగ్య అలా అర్థమయ్యారు ఇప్పుడు స్వాధ్యాయంలో పడిందంటే తపస్సు ఇప్పుడు ప్రార్థన మనం చేస్తాం ఓ దేవ మనబట్టి చేస్తాం వారు చెప్తే అందరూ అంటాం అది తపస్సు నేను ప్రియమ్మతం అంటే మీరు అందరూ అంటారు అది తపస్సు మీరు ఏదైనా చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ మనస్సు పెట్టి చేస్తున్నారనుకోండి అది తపస్సు అవుతుంది యోగ్యమైనది పారాయణ చేయాలి అప్పుడే తపస్సు తప్ప ఆలోచన తెలిసి చేయాలి తెలియకుండా మీరు వాడిని బాడే బాధ రానట్టుగా పాడుకుంటూ పేదరికాయ పాడేస్తూ ఉన్నారు అనుకోండి అదే తపస్వామి అదేదో అవుతుంది ఏదో ఈజీలో అవుతుంది చక్కగా తెలిసి చేయదు తెలిసి రాము చూస్తాను చేయదు ఇంకా ఏదో ఒకటి రా చేయాలి ప్రేమతో చేయాలి తెలిసి చేయాలి ఆ తెలిసింది ప్రార్థన స్వత్రము అయి చేసినట్లయితే స్తోత్రం విషయంలో నాకు చెప్పకపోతే నా మనస్సుకి ఏదో పెంచడానికి చెప్పాలని అనిపిస్తుంది మీరు చేసి స్తోత్రం యొక్క అర్థాన్ని మీరు తెలుసుకుని ఈ అర్థం మీద మనము ఏవేడో స్తోత్రాలు పారాయణ ఆ స్తోత్రము అర్థము అనుకూలంగా బాగుండటా అని తెలుసుకోవాలి మీ మనస్సుకు నచ్చింది అది అని తీసుకోవాలి మీ మనస్సుకు ఉపాయో ప్రార్థన చేస్తుంది నేనున్నాను మీకు నచ్చిందా ప్రార్థన నాకు తెలిస్తేదా నచ్చడానికి మనకు తెలుసుకోండి అంటే మనం మీరు చెప్తే తెలుసుకుంటా మీకు అడగండి చెప్తాను మీరు చెప్పండి తెలియజేస్తాను చెప్తాను చెప్తే నాకు నచ్చలేదు అర్థం మరి ఇంకెందుకు తెస్తే ఇప్పుడు ఏదైనా ప్రార్థన స్వార్థన చేస్తే మధ్యలో వాయించడానికి అనుకూలంగా అంతేనా తెలుసుకోవాల్సింది అది మధ్యలో మధ్యలో విధింగ్ సరిపడింది కనుక అది ప్రార్థన చేయడం అని అదే దాని క్వాలిఫికేషన్ జగత్ అదే అదే ప్రార్థన అలా ఉంది కాబట్టి ప్రార్థన దాన్ని అర్థం తెచ్చి మీ మనసుకు ప్రార్థన చేయాలి తప్ప అదే మధ్యలు ఇచ్చి లేకపోతే వాయించడానికి ధగ ధగ ధగ్గ కథాం కథం దానికి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రార్థన చేస్తారు అది ప్రార్థన ఒకటి మాత్రం కరాంతకం నరాంతకం భుజాంతకం పదాంతకం తమంతకాంతకాంతకాంతకం భజ ఓకే మీకు ఏం చేసిందో చెప్పండి మాకేం తెలియదు మరి ఏం చేస్తున్నట్టు మీరు తెలుసు తెలుసుకోండి తెలుసుకుంటే అంతకు కలిసే యొక్క అంతకుని అంతం చేస్తున్నారు అంటే మృత్యువుని ముట్టేస్తానం కాదు అలాగే ఉండి దాన్ని అలా చూడకూడదు యమసంబరాలుగా ఆయన పనులు చేసుకుంటుంది శివుడు వెళ్ళి వాళ్ళని సంతపం ముట్టేసేపుకోండి అది మంచి పని అవుతున్నారు అది కాదు అలాగే దాన్ని ఎలా దాన్ని పక్కన పెంచకూడదు అంత కూడా మృత్యువు మృత్యువు నుంచి మనకి జేముని కలిగించదు శివుడు నాకు మృత్యువు నుండి వింశని కలిగించే అమృతత్వము మోక్షం అది తెలిసి అనాలా లేకపోతే అంత అంత అంత అంటే నిన్నడానికి అంటే సబలాలనుకోవడానికి బాగుంది కాబట్టి అన్నాడు మీరు చేసి ప్రార్థన ఒక ఒక ఆయన నా చెవిలో వచ్చి ప్రార్థన చేస్తున్నారు చాలా బాగుంది కదా ఈ ప్రార్థన అంటే నేను అన్నాను ఏది నీకు మొత్తం ప్రార్థన భావం అంతా అర్థమవుతుంది అందుకే భావం ఏం అర్థం అది బాగా రివీస్తో ఉంది నాకు భావం అర్థమవుతుంది అండి నాకేమీ నర్థం ఎక్కడి నుంచి దాంట్లో ఏమైనా ఉందంటే నువ్వు చాలా అందమైన చీర కట్టుకున్నావు అని ఎందుకది నువ్వు స్తోత్రంలో నువ్వు అందమైన చీర కట్టుకున్నావు ఖరీదైన పండువా బృందేసుకున్నావు ఎందుకది అదే స్తోత్రం నువ్వు వైరాగ్యాన్ని కలిగిస్తావు వివేకాన్ని అనుగ్రహిస్తావు అంటే స్తోత్రం అవుతుంది గానీ నువ్వు అందమైన చీర కట్టుతున్నావు ఎందుకది దాంట్లో స్తోత్రమే ఉంది కాబట్టి మీరు చేసే స్తోత్రాలను పేపరికార్డులైనా చేసుకుంటూ పోవడం కాదు అతను పరిశీలించాను మాకున్నప్పుడు తొమ్మిదో లేక సరే మీకు నేను స్తోత్రం చెప్తాను రా అని మా చేత నేను గురుకులంలో ఉండేవాళ్ళం పొద్దున్న వెళ్ళగానే నెలకొని స్తోత్రం చేసేవాళ్ళం ఏదో తెలుసుకోండి స్తోత్రం విష్పం దర్పణ దృశ్యమానోత్రం అంత చిన్న వయసులో మాకు ఏమీ తెలిసింది ఒక ముక్క తెలిసేది కాదు తెలియకపోయినా సరే స్థంగా చేసేసి చక్కగా చెప్పేసి అది ఆ చిన్న వయసులో తెలుసుకునే వయస్సు కాదు అక్కడ చిన్న వయస్సులోనే పిల్లలకి గంభీరమైన విషయాలు మనము ముద్ర వయసు చేయాలి ఆవుకు నాలుగు కాళ్ళు గలవు అని పాఠం చెప్పడం అక్కడ ఆ పిల్లలు చూసి తెలుసుకుంటారు సైంటిఫిక్ గా ఉండదు అనే చెప్పాలి లేకపోతే అధ్యాత్మైన ఒకసారి చెప్పాలి పదో ఏక దక్షిణాక్షి సోత్రమే మోనకి రోజు ఏకరమ ప్రత్యేకం కూర్చుని రఘువంశం చదవటం రఘువంశము ఈ రోజున నేను రఘువంశం చదివితే అది నాకు గొప్ప ఆనందాన్ని కలిగించే గ్రంథం మల్లినాసరాధిస్తు మల్లినాసీ మధైన మహాత్ముల యొక్క వ్యాఖ్యానము దాని నోతును అందించడానికి సరిపడదు అంత గంభీరంగా ఈ రోజు రఘువంశము అంత గొప్పగా ఉంటుంది ఈరోజు ఇంత వయసు వచ్చి కూడా అది ఆస్వాదించ తగ్గట్టుగా మహా విద్వాంసులను కూడా ఉపాధియులుగా ఉంటుంది దాన్ని చిన్నప్పుడే బుద్ధిలో ముద్రపడిలాగా చేశారు కాబట్టి పెద్దలు కాబట్టి ఏదైనా చదివితే స్తోత్రం చేస్తే అది గొప్ప అప్లిష్టిమెంట్ మళ్ళీ అరవై ఏళ్ల తర్వాత కూడా ఆ స్తోత్రాన్ని తలుచుకుని పొంగిపోయిట్లా ఏదైనా కాళ్యం జరిగిన స్తోత్రం పారాయణ చేసినా పదేళ్ల తర్వాత యాభై ఏళ్ల తర్వాత అరవై ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఆ స్తోత్రాన్ని గుర్తు చేసుకుని స్ఫూర్తిని అలాంటి స్తోత్రాన్ని పఠించడానికి కానీ ఇక సవళ వాయించడానికి అనుకూలంగా ఉన్న పదివేలైతే శ్లోకాలు పట్టడం అవి పారాయణ చేసుకొని అలాగంటే ఈ అరకొర స్తోత్రములు వీళ్ళు తయారు చేసి క్రింగ్ చేసి పారేశారు ఎవరికి సంస్కృతం రాదు అందరూ సంస్కృతాన్ని వదిలిపెట్టేస్తారు సంస్కృతాన్ని చదువుకోవాల్సిన వాళ్లే ఉదిలిపెట్టేస్తే ఇంకా లోకంలో వాళ్ళేం చదువుకుంటారు రోహితులు వేద పండితులు సంస్కృతానికి తినోదకాలు ఇచ్చేస్తే ఇంకా లౌకికులు ఏం చదువుకుంటారు కాబట్టి ఎవరికి సంస్కృతం రాదు అందరూ కూడా ఎదురుబడి గోపింగ్ అర్థమన్స్ ఆ స్వపనం చేయించే వాడికి ఆ అర్థం జరిగింది చెప్పేవాళ్ళకి అర్థం జరిగింది అలాగే తయారైనప్పుడు దాన్ని స్వాధ్యాయం అనే అనరు అది వాణిమయ పస్తులోకి రాదు కాబట్టి మీరు తెలుసుకుని మంచి స్తోత్రములను ఏది మీ మనస్సుకి నచ్చని స్తోత్రాన్ని పక్కన పెట్టి భయములను పెట్టుకోకుండా సూపర్ లేకుండా మంచి స్తోత్రములను ఏది మీరు ప్రేమతో వివేకముతో తెలుసుకుంటూ మీరు కనుక దాన్ని పారాయణ చేసినట్లయితే ఎన్నిసార్లు సంఖ్యా పూర్ణం ముఖ్యం కాదు అని ముప్పై సార్లు చేసేస్తాను మూడనది సార్లు చేసేస్తాను ఇలాంటి పిచ్చే అనవసరం ఒక్కసారి చేస్తే కూడా ప్రేమగా ఫలితం దాన్ని స్వాధ్యాయం అవుతాడు తపహ ఆ తపస్సు ఇంకా ఏకవుతుంది ఎత్సం వాక్యం అనుగ్రేద త్రియ హితం చ పరమం తపము అది ఏదైతే అదే మళ్ళీ కలిగిస్తున్నారు టైం చెప్పిందే సత్యవాక్యం పలుకుతాడు ఇతరుల మనస్సుకు కష్టం కలగే విధంగా పలుకుతాడు అది పలికినప్పుడు ప్రియమును కల్పిస్తుంది లాంగ్ కథంలో లాంగ్ టైంలో హితమును మంచి చేస్తుంది అటువంటి వాక్యం అది గొప్ప తపస్సు పరమం తపహ తపస్సులో కల్లా అత్యంత శ్రేష్టమైనది పరమం అనే విశేషణాన్ని శంకరలు ఆయన చేశారు ఇది తనం గొప్ప తపస్సు గమనించండి అని పరమ విశేషణాన్ని చేశారు అని ఆయన తరహు నుంచి దృష్టాంతం చేస్తున్నారు యథా శాంతోభవత్స స్వాధ్యాయం యోగం చా శ్రేయో భవిష్యతి అని ఎవరైనా చెప్తే అది వాహనయం తప సో వత్సాన నాయన అంటే ప్రేమతో పిలిచేట్టు అంటే అనేది వత్సనం చేత నాయనా అనడం చేత వాడికేదాన వీడిని చూసి వీడి నా మెత్తినీరు పెట్టబోతున్నానని భయం ఏదైనా కలిగితే ఆ భయాన్ని తొలగించు ఆ బెరుకు ఉంటుంది అది ప్రేమగా పిలిచా వత్స ఇప్పుడు శాంతముగా ఉండబోయారు శాంతంగా ఉండ జంతులు వేయకు అలా చేతలు పెట్టకు అలాది చేయకు అలా సెల్ఫోన్ కొట్టుకుని అలా మాట్లాడుతూ ఉండకు శాంతముగా ఉండదు శాంతం భోమ నేనెప్పుడైనా ఈ ఊబర్ ఎక్కుతూ ఉంటాను ఎక్కడికైనా బయట ఊబర్ ఎక్కువ ఊబర్ ఎక్కిన నేను బయలుస్తాను ఇలా రేడియో కట్టిస్తూ శాంతంగా ఉండదు సెల్ ఫోన్ పొద్దుసేటట్లోనే మనం పెడతాం ఇప్పుడు డ్రైవ్ చేసుకున్నప్పుడు ఎందుకు సెల్ ఫోన్ మాట్లాడతాం అది ఏదైనా తేడా వస్తే మీ కాబట్టి ఉంటుంది మీ కెరియర్ దెబ్బతింటుంది పెట్టుకోకు ఆ సెల్ కూడా కట్టేసి అత్యవసరం అయితే ఆన్సర్ తప్ప ఉంటే అలా కదును చెప్పకు అని చెప్తాను ప్రేమ చెప్తాం వాళ్ళు పాటిస్తారు ఒక్కొక్కరు పాటింది కదా పాటించకపోతే వాడి కర్మాలను కూడా మనం నోరు అది ఇష్యూ కాదు కస్టమర్ చెప్పినట్టుగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది మనం మంచిగా చెప్పినట్లయితే అవుట్ ఆఫ్ కాల్ టైరెక్ట్ కోర్ట్ డైరెక్ట్ మీరు ఆ మీ మాటని వాళ్ళు స్వీకరిస్తారు వాళ్ళు కూడా ఏమి మనతో దెబ్బ పెట్టుకోవాలని అనుకోదు కదా ఒక్కొక్కటి ఎవరాడికి తీవ్ర ఉంటాడు వాళ్ళు ఎవరాడి పెడతారు అలాగే మనం తీవాలని లాంటి వాళ్ళు పరిచయాలు పెట్టుకుని దాన్ని ప్రాధాన్యతంగా సేకరించి ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి అలా మంచిగా శాంతం బొమ్మ వస్తాయి ఎందుకు అలా జంతువులు వస్తాయి ఎందుకు ఇళ్ళదా ప్రేమగా నువ్వు వేళ్ళ బట్టి వాళ్ళతో ఈ రోజు సార్లు బట్టి కొన్ని జంతులు వేసి జబ్బులాట్టు పెట్టుకోకు నువ్వేం చెప్తావు యోగము ఇది రెండే పెట్టుకోవాలి చక్కగా చదువుతావు మిగిలిన తయంలో ఆ చదువుకున్నది ఆచారణలో పెట్టుకోవడం యోగం అంటే అంటే జ్ఞానాన్ని సంపాదించుతా యోగం అంటే దాన్ని అనుసరించుతా చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా యోగాసనాలు కొద్దిగా నేతృత్వం అలా చేయి అలా చేసినట్లయితే నీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది జీవితంలో నువ్వు పనిచేస్తావు అని చెప్పారనుకోండి దాని పేరు తపస్సు అవుతుంది ఆ వాక్యం దృష్టాంతంగా ఇచ్చారా అది తపస్సు ఇంకా ఏంటి తపస్సు స్వాధ్యాయాధ్యసమే చేయవాది స్వాధ్యాయాధ్యసనమా అయితే స్వాధ్యాయం అయితే ఏంటండి మీరు నీ వేద వేల శాఖ ఏదైతే ఉందో దాన్ని అధ్యాసం చేస్తే స్వాధ్యాయంగా ఉంటుంది సరే అయితే పక్కన నువ్వు పుస్తకం కొనుక్కొచ్చేసి ఇంకా మీకు బాగా అయి వస్తావు స్వరం ఉండదు వర్ణం ఉండదు ఏమీ ఉండదు అంతా తప్పులో తారాక పైగా మైపులో చదివే మైపులో చది మైపులో చదివేస్తే ఆ కూర్చున్న వాళ్ళు కనుక వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి ఏదో సీసం పోర్చున్నట్టు ఉన్న ఒక మైకులో ఒకదాన్ని చెప్పిన తిప్పి అది వినేస్తే ఆ వికారం పోవడానికి గంటలు ఇంత తప్పు ఒక్క ఒక్క సరికా మైకులో గంభీరంగా చెప్పండి ఏం చేస్తాం ఇప్పుడు మైకులో అది చెప్పాల్సిన సందర్భమే కాదు అని రాదని ఒక పెద్ద నమ్మకం దాన్ని స్వాధ్యాయం అందులో మయ్ లో మంత్రం చెప్పేస్తే స్వాధ్యాయం అయిపోతుంది సవిధిగా ఉండాలి స్వర్ణదోషము స్వరదోషము లేనిదిగా ఉండాలి తీసుకోవాలి నన్ను నా దగ్గర నేను నమ్మకం చెప్పుకున్నాను నా దగ్గరికి నలుగురు వచ్చారు నమ్మకం చెప్పను చెప్పమంటారా అయితే నేను మరి నేను మీరు నన్ను ఆంగ్ ప్రస్తున్ను సలహా ఇస్తున్నారు మీరు నన్ను నడపకుండా మరెవరినైనా అడిగితే బాగుంటుందేమో నన్ను నా సంగతి మీరు తెలుసుకునే నా డిజితికి వస్తారా అవునండి వాళ్ళని అడిగితే వాళ్ళు ముందుకు చెప్తారు అదైతే మీరు వచ్చారంటే మరి నేను చెప్పే సలహా మీరు వ్యతిరేకంగా తీసుకోకూడదు ఓపెన్ మైండ్తో మీరు వింటారు వెళ్తారు చెప్పండి నమ్మకం మీకేమొచ్చు చెప్పండి నమస్తే నమండి కొడున్న మాటలు చెప్పండి చెప్పారా నేను చెప్పాను చూడండి మీరు విద్యార్థులకి నేర్పడం అనే పని చెప్పుకో ఎందుకంటే నేను చెప్పిన తప్పుగా ఉంటుంది మీకు రాలేదు అది మీ తప్పు కాదండి మీకు బోధించిన వాడిని సరికే రాలేదు ఆయన తప్పు స్వరాలు చెప్పడం చేత అవన్నీ నీకు అనుకున్నాను ఇప్పుడు మీరు వెళ్ళి విద్యార్థులకి బోధిస్తాను కానీ మీరు దీన్ని ముందు కరెక్ట్ చేస్తాను కరెక్ట్ తర్వాత విద్యార్థులకు బోధించవచ్చు పాపం ఆయన పాటి మరి ఇలాంటివి మరి చేయాలో చేయకూడదు నాకు అర్థం కాదు నేను మీ మాంసలో పడతా నాకు వాన్మయంత పహా అవుతుంది అవుదా అని ఒకప్పుడు అవడు కూడా ఎందుకంటే నాలుగు కండిషన్లో ఒక కండిషన్ ఫెయిల్ అయిపోతాం గురుకులలో ఈ పిల్లలు ఉంటారు థర్త్ క్లాసు అదే పదేళ్ళు పదిహేను ఏళ్ళ పిల్లలు యూత్ వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరి పారాయణ చేయిస్తాను అని ఒక ఆయన ఎందుకు వస్తారు జనరల్ నాలెంజ్ ఎందుకు జనరల్ నాలెంజ్ రెండాలి తప్ప విధానంగా వినాలని ఆశ్రమంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలాంటి వేస్తాలో ఆయన ఉన్నారు కనుక నేను రిస్క్ తీసుకోను మీరు వెళ్ళి ఆయన ఎప్పుడు చేస్తే నాకేమో అభ్యంతరాలేదు అని చెప్పాడు ఆయన నా దగ్గరకు మీరు ఎస్సారంటే నేను వాళ్ళకి పోషిస్తాం దీంట్లో పిల్లల్ని మనం బాగా తయారు చేసినట్టు అంటే నేనన్నాను మీరు చెప్పండి ఏదైనా స్వాభావ్యం విశ్వం విష్ణుమత్త చెప్పండి మా గురుకులంలో మీరు పిల్లలకి చెప్పడానికి మేము కలిసి ఆయన చెప్పాలని నేను తీసుకొని ఏం చెప్పాడంటే నేను ఎప్పుడూ చేయలేదు నేను వెళ్ళిపోయిన తర్వాత మీ శోదా తెలుసుకుని నేను మాత్రం ఎప్పుడు కాలేదు కాబట్టి కొంచెం ఇప్పుడు అది తపస్సు ఎలా వాళ్ళ మనస్సు కష్టం కలిగి ఉండొచ్చు అది నప్ప వాళ్ళ కష్టం కలగకుండా చెప్పడానికి ఎలా కుదురుతుంది వాళ్ళకి ఎస్ అంటే వాళ్ళు సంతోషిస్తారు నేను ఎస్స ఎలా అనగలుగుతాను అయితే పిల్లలకి మన పిల్లలకి ఎస్సు సాస్తున్నాము చెప్పక్కన్నా అది చెప్పక్క చెప్తే సరిపోయి సరిగ్గా చెప్పకపోవడం చెప్పకపోవడం ఈజ్ నాట్ ది పాయింట్ చెప్తే సరిపోయి నువ్వు సరిగ్గా చెప్పకుండా ఉంటే తప్పు చెప్పకుండా ఉంటే ఎవరో వస్తారు బాగా చెప్పిన వాళ్ళు ఎవరో వస్తారు వాడు చెప్తాడు వీళ్ళు లేకపోతే అంతేగాని ఈ అజ్ఞాన పరంపరని ప్రవేశపెట్టేసి ఒకరు తప్పు చెప్తే వీళ్ళందరూ ఒకవేళ నాకు ఇంటి విషయం స్వాధ్యాయాలయ గారి గురించి చెప్తున్న యథావిధి ఉదాహరణ నా దగ్గర వాళ్ళ అబ్బాయి ఏం చేస్తూ సుఖి మాకు సందామని చెప్తానండి చాలా సంతోషం అసలు మంత్రా ఎలా చెప్తాను మీరు ఒకసారి కష్టం సరే అభ్యంతరం చెప్పున్నా చెప్తావు ఒక స్థానం చెప్తావా చెప్పు అప్పుడు ఒక స్థానం చెప్తుంది నిద్ర శ్రీచటురేవ్యసా నశ బ్రహ్మ విజయం కాదు చెప్పుకుంటే చెప్పచ్చు కష్టమైన చెప్పడానికి చెప్పారు ఇప్పుడు అన్ని తప్పుడు నేను అనుకోని అడిగాను ఎవరు కోసించారు నేనే కోసం కొన్ని రోజులు పోషించా యుట్ యుట్ ఫిట్ నేను అని అడిగాను నేను ఆనందాన్ని కాకుండా ఇంకా ఎక్కడైనా ఏదైనా నేర్చుకుంటున్నా కృషి సూక్ష్మం నేర్చుకుంటాం ఎవరి దగ్గర నేర్చుకోవాలో వాళ్ళు చెప్పు ఇప్పుడు స్వచ్ఛంగా అది చెప్పి వాళ్ళు ఉంటుంది మంచి ఆశాధి దిగివెళ్ళి కృషి గుప్తం బాగా నేర్చుకున్నాడు నేను కంగా కంగా సంధ్యావనం నా పుస్తము నేను తగుతున్నా అంటూ తన తప్పులన్నీ ఆ కుడానికి చెప్పింది నేను చెప్పాను చూడగా నీకు చెప్పగా అతను నీకు చెప్పొద్దు నువ్వు నేర్చుకో నువ్వు వెళ్ళా నీళ్ళు గుర్తులు నీ సంధ్యావందనాన్ని కరెక్ట్ చేసుకోకూడదు తర్వాత అతను సంగతికోదు అతను ఏమొచ్చిందో ఏం కాలేదో తర్వాత కొద్దిగా ముందు నువ్వు స్వాధీనం చెప్పడం మాత్రం వద్దు కాబట్టి కొద్ది స్వామిదేవు మాట పెట్టేవా మీరు వేదాంతం చదివితే సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర సంస్కృతం రాని వాడి దగ్గర మీరు వేదాంతం చదవచ్చు వాళ్ళకి సంస్కృతం వచ్చిన మన హృదయం కాబట్టి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ఇచ్చారు వాడి దగ్గర పదం మనం ఆ మాత్రం చూసుకోవాల్సి సంస్కృతం రాని వాడి దగ్గర నివృత్తి జ్ఞానం లేని వాడిని పుట్టు ఆయన దగ్గర కూర్చుని వీడు ఎప్పుడు రూపంలో వచ్చాడు అనుకోండి వీడు ఏమవుతాడు వీడి జరిగిందంతా తప్పుడు తటాకంగా తయారు కాబట్టి ప్రాచీనమైన గ్రంథములు ప్రాచీనమైన విద్య మీరు చాలా జాగ్రత్తగా తప్పులు నేను ఎప్పుడు మీకు ఒకటే దృష్ట్యా అనగా పుల్లాడు పింకిస్తానల్సిన వాడు వంకాలు వంకాలు అన్నాడు మీరు ఇష్టపడతారు ఇంగ్ విషయంలో మీరు అంత జాగ్రత్తగా తమను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి కరెక్ట్గా స్పెల్లింగ్ రాయాలి అని మీరంత పట్టుదల ఉన్నప్పుడు అటువంటి పట్టుదల సంస్కృతం ఉన్నప్పుడు కూడా నేను చేసి పారాయణాలు వాటి అన్నిటినీ కూడా నేను చెప్పిన ఆర్టిస్టిక్స్ కొన్ని సూత్రాలను కూడా వాటిని అప్లై చేసి వాటికి వాటిని మీకు నచ్చినది మీ మనస్సుకి నచ్చినది ఏ పారాయణ చేసినట్లయితే మనస్సుకి చక్కటి స్ఫూర్తి కలుగుతుందో అటువంటి ప్రార్థన అటువంటి పారాయణ హరే రామ హరే రామ మీకు అర్థం తెలిస్తే మంచి స్ఫూర్తిని కలిగించేటువంటి ప్రేరణ సింపుల్ ప్రేరణ దాంట్లో పెద్ద కఠినమైన ప్రయోజనం కాదు చాలా సింపుల్ గా ఉంటుంది మీ మనస్సుకు స్ఫూర్తిని కలిగించాలి అటువంటి ప్రేక్షని మాత్రమే నిలబెట్టుకోవాలి మిగతావాడి ప్రశ్న పెట్టుకోవడం అవసరమైతే మీరు ఇంత దాకా చేయని కొన్ని కొత్త ప్రేమించి తెచ్చుకుని వాటిని మీరు రాతస్మరణం చేసుకుమరాన్ని ఆత్మతత్వం పొద్దున్నే ప్రార్థన చేయవచ్చు దాని అర్థం చేసు మాత్రమే నేను చేసుకోవాలి రాజని పూర్జ ఏదో గోపాలం కన్నాయి కోటబొమ్మ నుంచి రాజమండ్రి చేయాలి ఏదో ఒక సుఖం వేసి పడేస్తే దాంతో అన్ని పారాయణలో పెట్టేసి అలాగా ఉపయోగం లేదు అది గమనించే యథావిధిగా మంత్రములు స్తోత్రములు ఇత్యాదు అభ్యాసం చేసినట్లయితే అది అభ్యాసం అంటే రోజు ఒకసారి రోజు సార్లు మీరు చెప్పుకున్నట్లయితే దాన్ని అభ్యాసం అవుతారు అది కూడా తపస్సు అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి క్లాస్ నియమ్మకం మీద అంటే దాని తర్వాత శివానంద మహారాజ్ వారి ప్రార్థన ఈ రంగు కూడా మనము నెప్పుకోబోతున్నాము అది తపస్సు అనే కేటగిరీ లోపల వస్తాయి నేను ఆలోచించాను ఇక్కడ శివానంద మహారాజ్ అక్కడ ఓంకార మహారాజ్ అంతకు ముందు దాకా అవైలబుల్ గా ఉండే స్తోత్రాలను ప్రక్కన పెట్టి వాళ్ళు స్తోత్రాన్ని తయారు చేసుకుని ఆచరణలో పెట్టుకున్నారు ఎందుకని వాళ్ళు ఏ భావాన్ని దేవులకు అందజేయాలనుకున్నారో ఆ పాపములలో కలిగి ఉన్న స్వత్రం ఏది కనబడదు ఓంకార మహారాజు ప్రార్థన చాలా మహోన్నతమైన క్రేయడది అటువంటి క్రేయలు అదే రకములో ఉంటాయి కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆ ప్రేయని ఆ ప్రేయే మీరందరూ చేయండి అని అందజేశారు అలాగే శివాలి మహారాజు క్రేయలు చాలా విలక్షణమైన క్రేయ అది ఇంగ్లీషు హిందీ తెలుగు భాషల్లో ఉండేది సంస్కృతంలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మీకు సంస్కృతం వస్తే సంస్కృతంలో పెట్టుకోవాలి లేకపోతే మీకు వచ్చిన భాషలో మీరు ప్రేయర్ చేస్తే మొత్తం మహోన్నతమైన భావములు ఆధ్యాత్మిక భావములు ఎన్ని అవసరమో అవన్నీ ఆ ప్రేయర్లో ఉంటాయి నామరూపాలను మనం ఏ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది నామరూపములతో వ్యవహరిస్తూనే వాటికి అతీతంగా ఎలా వెళ్ళాలి మొత్తం అన్ని అంశములు కూడా దాంట్లో కవర్ అవుతుంది కాబట్టి అటువంటిది ప్రేయక్స్ డో దే ఆర్ ద లేటెస్ట్ అంటే ఒక యాభై ఏళ్ళు వంద ఏళ్ళ ప్రేయక్స్ అంతే అయినప్పటికీ గత రెండు వందల మూడు వందల ఏళ్ళ నుంచి ప్రచారంలో ప్రేయక్ కూడా ఎక్కువ విలువైన ప్రేయక్స్ అలాగే అసతోమ శుభమయ్య తమసోమా దుజ్యోతిమయ్య ప్రత్యోగమా మృదంగమయ్య అంటే ప్రేయర్ది అభ్యారోహణ అధ్యారోహణ శక్తి అధ్యారోహణ మన కరమని రహదారంలో వస్తుంది అప్పుడే అప్పుడే తెలుసుకునేది దాన్ని మీరు భావనాత్మకంగా తెలిసినట్లయితే చాలా గొప్ప ప్రయోజనం లభిస్తుంది కాబట్టి స్వాధ్యాయాభ్యసనము ఆ విధంగా ఉండాలి నేను ఈ విధంగా ఈ స్వాధ్యాయాభ్యసనం గురించి తెలుస్తాను చెప్పలే కలిగి చెప్తాను ఓకే వాన ఆ విధంగా మనం పదిహేను వచ్చిలో పడుతుంది అహారు చేయతే